అధ్యాయము పదమూడు అనఘవన ప్రస్థుండై చని తర్మిట్లు సలుపుసు మరియున్ మినేని సన్యసింపను నటమీదటను ముక్తి సంగతమున ఇట్లు వానస్థాశ్రమం బుజరికి సన్యసించి దేహమాత్రశిష్టుండును నిరపేక్షుండును భిక్షుండును నిరాశ్రయుంను ఆత్మముండూను సకలభూతసముండును శాంతుండును సమచిత్తుండును నారాయణపరాయుండు నై కౌపీనాదనమాత్రం వైన వస్త్రంబుధరీంచి दंडाद्यतिरक्त बुलु विसर्जिं आत्मपर बुगा वर्जिची ग्रहनक्षभ्यसींपक भेदवादुन तर्क बुलु तर्किुनूम क्षीक शिष्युलकुग्रंथम बुलुवचिंची उपन्यसीपक बहु विद्यलजींपक मतादिव्यापार बुलनुलसी పెక్కునంబుకయడవసి ఇంప ఊరూరను కక్క రాత్రిచుచు కార్యకారణవ్యతిరితైన పరమాత్మయ విశ్వంబు దర్శించు సదసన్మయైన విశ్వంబునందు పరబ్రహ్మమైన ఆత్మనవలోకి జాగరణస్వప్నసిసమయాత్మనిరీక్షణేచు గాని ఆత్మకుబంధమోక్షణులుయామాత్రంబులు వస్తుప్రకారునలేవనియూను దేహంబునకు జీవితంబుధ్రువంబుగాయూను మృత్యువుంగుసూ భూతదేహంబుల సంభవనాశంబులమూలం వయినకాలంబు ప్రతీక్షించుసు ఇవ్విధంబున జ్ఞానోత్పత్తిపర్యంతంబు సంచరించి అటమీద విజ్ఞానవిశేషంబు సంభవించిన వరమహం వరమహంసు దాదిచిహంబులు ధరి ఇంచీయుండే ధరి ఇంపకయుండే బహిరంగ వ్యక్తచినుడుగాక అంతరంగ వ్యక్తమైనయాత్మానుసంధానంబు గలిగి మనీషియై బాహ్యానుసంధానభావంబున మనుష్యులకుందనవలననుమత్త బాళ మూకుల రంగుజూూపుచుండవలూ జగర సంవాదము జగరుడను సునయుండు సునూ హిరణ్యకశిపును మున్ను నరించిన సంవాదము వినుబునందూ విలయు నరేంద్రాల్లి భగవత్ప్రియుండైన ప్రహ్లాదు కయామాచ్యుండై లోకతరింగిడి కురకుబుల సంచరింపు ఒక్కడు కవేరీ తీరంబున సహ్యపర్వతటంబున ధూళిధూసరితంబుల కరచరణాయవయవంబులతోడ గూఢంబైనలతేజంబుతో కర్మాకారచోోవర్ణాశ్రమాదులనివ్వరికి నెరుంగబవడక నేలనిద్రి అజగరవ్రతరుండైన మునింగని డాయని విధివత్ ప్రకారం బుననర్చించి మునిచరణంబుల కుషిరంబు మోపి అతని చరిత్రంబులుదీయ నిచ్చగించి ఇట్లనే భూమినుోగియై భోగియైయుండిడి నరునికైవీ మునినాథనీవు ఘన శరీరముదాల్చి కదలవు చిత్రముద్యమయక్తు నకూని ధనములేదు ధనవంతు నకూని తగు భోగములు భోగి సంపూర్ణమైన తను వు లేధన భోగములుక పడినిద్రవో నీకు ఇట్లూ గలిగె నిరుపమదేహంబు సముడవ్యుడవు విశారదుడవ బుద్ధినిధి విజనులబుగడవో దిగడవు నిద్ర ప్రతినంబునిలుపనే అనీట్లు ప్రలాదు వికసి ముఖుండై తదియ మధురాలాప మధురాలాపసుధారస ప్రవాహంబులు కణంబుల పరిపూర్ణంబుల అతనినవలోకి ఇట్లనియే ఆంతరంగికదృష్టింతయునిరుగు దువార్యసతుడవీవసురవరీయ విశ్వజంతుల ప్రవృత్తివృత్తిలక్షణములూనీ విరుంగని విలవ భగవంతుడు హరియకని మనో వీథిరాజిల్లుచు విలుబురేని క్రమమున బహిరంధంబు బీమాత్స పరసాత్వికడవు భద్రబుద్ధి అయిన నీవు నన్ను నడిగేదుగా ఉన్న విన్నధర్మ విస్తరి నిన్ జూడగలితో గిమాటనాత్మశుద్ధిగలిగ అనఘచరిత వినుము ప్రవాహకారిణీయ విషయంబులచేతంభూరిం పదాని తృష్ణచేతంబడి కర్మంబుల పరిభ్రామ్యమాండనైన నేను నానావిధోనులంద్రవేశింపుచు వెడలూచు ఎత్తకేలకమనుష్యదేహంబుధరీంచి అందు ధర్మంబున స్వర్గద్వరంబును అధర్మంబున శునకసూకరాదిజ్జంతుోనిద్వరంబులనూంది పుట్టవలయుని వివేకించి సుఖరక్షణ దుఃఖమోక్షణం కురకు ధర్మం బులుసే దంపతుల వ్యవహారంబుగని సర్వక్రియానివృత్తిగలిగిన జీవుండుస్వతంతృ ప్రకాశించునని నిర్ణయించి భోగంబులు మనోరథజజామాత్రంబులుగాని శాశ్వతంబులుగామని పరీక్షించి నివృత్తుండనై ఉద్యోగంబులేక నిద్రించుస ప్రారంభోగంబులనుభవింపు ఇవిధంబునదనకు సుఖ రూపైన పురుషార్థంబుదనయందుగలగుటరుంగక పురుషుండు శైవాలజాలరుద్ధంబుల శుద్ధజలంబుల విడిచి ఎండమావుల జలంబులని పారెడి మూఢుని తెరంగున సత్యంబుగాైతంబుజుచ్చి ఘోర సంసారచక్రపరిభ్రాండైయుండు దైవత్రంబులైన దేహాదులచేతనాత్మకు సుఖంబును దుఃఖనాశంబునురీషుండైన వాణి ప్రారంభంబులు నిష్ఫలంబుల అదియునుక మత్యునకు ధనంబు ప్రాప్తం వైన అది దుఃఖకరంబుగా సుఖకరంబుగాదుభవంతులైన ధనవంతులు నిద్రాహారంబులు जचोराचका शत्रु मित्रस्थलंदुनू शिपुचु दान भोगुमरची प्राणाथवंकुभयु निबू शोकमोह्रोधराजश्रमादु మూలంబులు కుండవలయు గూర్చిన వాామూలబుల వాలవలూ సరగల్గూర్చినులకూసంప్తమైనట్లు లోభరతుల్గూర్చిన విత్తముల్పరులంబ్రాపింసు ప్రాప్తాశయైతిరుగంబోనిమహోరగంబు బ్రతుకూన్ దీర్ఘాంగమీయురకాలంబును వార్తనములై అజగరమునుజుంటీ గయనిజ గురువులుగాదలంచి నిశ్చింతుడనై లేకున్న విజనస్థలిగంబుల గజిబిజిలేకున్నవాడగరవ వృత్తి అజినవల్కలుకూలాంబరంబులూ గట్టియన నలరుసు థహయనాగములనికైనెక్కకయనరుగుచుందు కర్పూరచందనకస్తూరి కామ భూరజమైనీకొందు బశైలనైన బర్ణ శిలాతృ భస్మం బులందై నడుచునుందు మానమానహీనం వైన తీయనైనమిగులైనా కడుతు సగుణమైన గుణవర్జితం వైన అల్పమయినమని ఎవ్వరి నడుగను రాదని చింతిం కేదము మోదమును లేక మదిన్ నిందింప ఖేదము మోదమునులేకక్రీడింతు మది నిందింపబరులనిన్నడు వందింపనేకపీడవచ్చి మదినాక్రద్దింప వివిభవములకనంది ప్రకామవర్తున ఇట్లూ కోరికలేక ఒక్క సమయంబున దిగంబరుండనే పిశాచంబు చందంబున పిక్కునంబులంగోలే బామువర్తనంబుగైకొని నిమీళితోచనంబున ఏకాంత భావంబు విష్ణునియంద్రుజేర్చి వికల్పంబు భేదగ్రాహకచిత్తవృత్తులూ చిత్తంబు అర్థరిభ్రమం బుగలమనం బునందూను మనంబునందును మనంబును అహంకారం అహంకారంబును అహంకారును మాయందూను మా యొత్యందూనులయొందించి సత్యంబు దర్శించు విరక్తినొంది స్వానుభవంబుననాత్మస్థితుండనయ్యుండుదు నీవు భగవత్పరుండవుగాన రహస్యంబైన పరమహంసర్మంబు స్వానుభవగోచరంబైనరంగున నీకు హృద్గోచరంబగునట్లు చెప్పి అనిన విని ఘను నగరమునివల్లదనుజేంద్రుడు పూజ చేసి తగ వీడ్ మనమున జగే హమునకు కుశి కులతిల